కాళ్ళు పెట్టుకోవటా నువ్వు నారాయణుడి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వెవరు సముద్రుడు అని కన్యాదాన సందర్భంగా ఆ పిల్ల తల్లిదండ్రులు ఇద్దరి చేత చెప్పిస్తారు లక్ష్మీనారాయణ సావధానే సావధాన అని సావధాన సావధానాన్ని ముహూర్త కాలానికి అందరినీ సావధానులై వినండి సావధానులై ఆ ధ్యానంలో ఉండండి ఆ స్మరణలో ఉండండి ఆ నిర్ణయంలో ఉండండి అని అందరినీ మేలుకొలుపుతారు ఎందుకని ఈ వచ్చిన వాళ్ళందరూ కేజీలు కేజీలు అక్షంతలు వాళ్ళ మీద వేయాలి అవుతారు వేసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మేమే అక్షంతలు అక్షంతర కదండి చూడండి నిష్క్రియోహం నువ్వేయట అక్కడ ఉన్నది ఎవరు లక్ష్మీనారాయణు లక్ష్మీనారాయణుల్ని ఆశీర్వదించగలిగే స్థాయిలో నువ్వు ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలండి నువ్వే నువ్వే నిర్ణయంలో ఉండాలి ఆ నిర్ణయంలో ఉండి వాళ్ళను ఆశీర్వదించమంటున్నాడు ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదించాలంటారా కర్తవ్యం కర్తగా ఉన్నాడా ముందు అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రి ప్రోటోకాల్లో అన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నది ఎవరు లక్ష్మీనారాయణ మరి ఆశీర్వదించగలిగే శక్తి వీళ్ళకుందా వీళ్ళు కర్తలేనా నిష్క్రియోహం చూడండి సదాచారములన్నింటిలో కూడా అంత నిష్క్రియోహం మా మా మన సంస్కృతిలో చెప్పబడినటువంటి కర్మకాండ అంతా కూడా నిష్క్రియోహం నేను కర్తను కాదు అని నిరూపిస్తూ ఉంటుంది షోడశ సంస్కారాలు అన్నింటిలో కూడా ఇంకో ఉదాహరణ చెప్తాను పిల్లవాడిని కన్నది పాపం నానా కష్టాలు పడి సిజీర్యం చేయించుకుని పొట్టకోయించుకుని మరి ఆ ఇబ్బందులు పడి సిజీరియన్ ఆపరేషన్ ద్వారా పిల్లవాడిని కన్నది బాబా ఇంత కష్టపడి కన్నది కదా ఈ పిల్లవాడికి పేరు పెట్టే బాధ్యత తల్లిగారిదే అన్నారు అలా అనలేదు ఇప్పుడు తల్లి పిల్లవాడిని పట్టుకుని వచ్చి నామకరణం పేటల మీద కూర్చోగానే వాళ్ళ తాతగారిని పిలుస్తారు అటు తాతగారు అయితే బతుకుంటే అటు తాతగారు ఇటు తాతగారు ఎవరో ఒకరు మెట్రన్నలో పెట్రన్నలో ఎవరైనా తాతగారు బ్రతికుంటే లేదు అమ్మమ్మగారో నాయనమ్మగారో బ్రతికుంటే వాళ్ళని పిలుస్తారు ఏమండి ఈ వంశాంకురానికి ఏం పేరు పెడతారు అని వాళ్ళని అడుగుతారు కన్నదెవరు ఈ తల్లి ఈవెడ్ని కొన్ని కారణం ఎవరు ఆ తండ్రి వాడిని అడగరు నాడగరు అడగరు వీళ్ళకు కారణమైన వాళ్ళు అడుగుతారు ఎందుకని నిష్క్రియోహం నువ్వు కనలేదు నైనా సూటిగా చెప్తున్నాడు నామకరణంలోని నువ్వు చెయ్యి నువ్వు కనలేదు నువ్వు నిమిత్త కారణం మనం ఈ కారణం గురించి బాగా చర్చించాలి నిమిత్త కారణం ఉపాదాన కారణం సర్వకారణం ఇవన్నీ విశదంగా చర్చించాలి కాబట్టి ఎక్కడెక్కడైతే నేను కర్త అన్న భావన నీలో బలంగా ఉంటుందో ఎక్కడెక్కడైతే నేను ప్రధానం అన్న భావన నీలో వస్తుందో అప్పుడు వెంటనే నువ్వు నిష్క్రియుడవు అన్నటువంటి నిర్ణయాన్ని సరే ఎవరిని గురించి దేనితో దేని కొరకు దేని వలన దేని అందు ఇంకా ఎందుకు ఎప్పుడు ఎవరు చేయవలను అన్న ప్రశ్నలకు సమాధానం కోర్చగా క్రియ జరుగుతుంది అది చూసారా మనం అన్ని విచారణ చేసాం ఈ ఈ ఘట్టాలలో అన్ని ప్రశ్నలన్నీ వేసాం వేస్తే నీ అని సమాధానం వచ్చింది అనుకోండి అయిపోయింది పునరభిజనం పునరభిమరణం పునర జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదు కృపయాపారే పామురారే ఎప్పటికైనా సరే నువ్వు పాహిమురారే అనాల్సిందే తప్పదు శరణాగతులు అవలసిందే నేను కర్త కాదని తెలుసుకోవచ్చు ఏమంటే శరణాగతి వల్ల నీకేమవుతుందండి నేను కర్త కాదని తెలుసు నేపాల్లో పశుపతి దగ్గర ఒక గొప్ప విశేషం ఉంది మనం అన్ని పూజా సంభారాలన్నీ పట్టుకెళ్తాం లోపలికి పట్టుకెళితే వాళ్ళు కూచికి పళ్ళ కూడా తీసుకో అన్నీ ఆ ఈశ్వరుడికి మతం తిరిగి ఇచ్చేస్తాం నీది నీ కే అని అర్థం అనమాట అక్కడ ఆయన ఎవరు పశుపతినాథుడు ఈ ప్రపంచంలో ఆ పశుపతి యొక్క విశేషమైన మోక్ష క్షేత్రం అండి కామండు నేపాల్ అనేటటువంటి ఆ క్షేత్రం ముక్తి కింద ముక్తిధామం అక్కడ ఈ రకమైనటువంటి ఆచార సాంప్రదాయం ఉన్నదో నువ్వే ఎంత గొప్పద సంభారమైనా పట్టుకోండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద సంభారాలు పట్టుకు వస్తారు ఏమీ తీసుకో ఈశ్వరుడికి అర్పించి మొత్తం తిరిగి ఇచ్చేస్తారు అన్నీ నువ్వే మళ్ళీ పుచ్చుకుని దీని ఉద్దేశం ఏమిటి నేను కర్తగా చేయబడిన సమస్తము నీది నీకే అని తెలుసు